పది మాయ తెలియరాదు మాయ మూలము లేదు మాయ వాయు రూపమాయే మమత తోడబుట్టే మహదహంకారంబు అఖిల సంగ ఆత్మలింగ భావము సమస్త జీవరాశులందు చైతన్యరూపమై ఖండఖండములుగా శరీరములో వ్యాపించివున్న ఓ ఆత్మ వినుము సృష్టి అంతయు పరమాత్మ నిండి నిండియుండగా జగతి అంతయు మాయ నిండి ఉన్నది సర్వ విశ్వమునంతయు పరమాత్మ సృష్టించగా అందులో జగతియంత మాయను ప్రకృతి సృష్టించినది ప్రకృతి నుండి పుట్టిన దానిని మాయా అని ఒక అనగా మరియొక మతములో సాతాన్ అని మరి మతములో సైతాన్ అనియు అంటున్నారు కొందరు మాయను స్త్రీతో సమానముగా పోల్చగా కొందరు పురుషునిగా పోల్చారు వాస్తవానికి మాయ స్త్రీ సంబంధమైనదే ప్రకృతి అంశయైనదానివలన మాయను స్త్రీ అనుటయే సమంజసము మాయకు ఒక ప్రత్యేకమైన రూపము లేదు మాయ గుణమున రూపములలో అందరిలో ఉన్నది అది ఎవరికీ కనిపించునది కాదు ఎంతటి ఎంతటివారైనా దాని విధానమును పూర్తిగా గ్రహించలేరు ఎవరైనా దానిని తెలియాలంటే దుస్సాధ్యము ఎవరికీ అర్థము కాదు మాయ మనుషులమీద దాడి చేయుచున్ననూ పెద్ద జ్ఞానులు సహితమూ ఇది మాయ పని అని తెలియలేరు పై పద్యములో మాయ తెలియరాదు మాయ మూలము లేదు అన్నారు మాయ కంటికి కనిపించు రూపము లేనిది కావున ఈ పద్యములో మాయ వాయు రూపమాయే అన్నారు మాయ శరీరములో గుణముల విధానముతో ఉన్నది అందువలన మమత తోడబుట్టే మహదహంకారంభూ అని చెప్పారు